నోట ఆరు నిరుహేతుక దయానిధి వి నీవు కరుణించు నీకునొక్కటి విన్నపము దేవా నీ మహిమ తెలియనెవ్వరి వశము ఇవల నీవే కథనుటింతే కాక భావించలేరు నిన్ను బ్రహ్మాదులు సహితము ఇవేడ నేనే నేనొక జంతువును చిత్తా హరినాదిక్కు చేకొని అవలోకించవే ఇత్తల సంసారమార్థీ ఈదు చున్నాడా చేవారే కానీ అటగించేవారు లేరు పొత్తుల నా ధర్మము పుణ్యమునీ చేతిదీ అవతారు శ్రీవేంకటాధీశ నా జన్మము కవిసి ఇంద్రియముల కట్టుబడ్డా జవలి పాదములే చరణముతోచ్చినాడా కవిలిని చిత్తము ఇంతే తర్వాతనికనూ